హరిభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కే గగనసదృశం థమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలనచంధి భావాగుణర సద్గురు నమా నమో బ్రహ్మాది బ్రహ్మవిద్యా ం ఋషిభ్య మహాభ్య నమోయ్య సర్వ హరి కొందరు ముద్రలు కనబలె मरि मरकरधिक मष भजने के ती की పనిలేదు వినుమీ ముందుగా పరిపూర్ణమున్నాది కని గుర్తు ఎందుండకుండా దాన్నెగర గుర్తితే చాలునని తెలుసుకును మీ విను వినుమి కొందరు ముద్రలు కనవలను అందురు మరికొందరు అధిక మందురు ద్రష్టన్ కొందరు భజనే లెస్ అని అందురు ఇవి అన్ని ఎరుకే చాలునని తెలుసుకొని మీ నీకు ఇవియేలా పని లేదు వినుమీ ముందుగా పరిపూర్ణమున్నది కానీ గుర్తు ఎందుండకుండా దాన్ని ఎగరగొట్టితే చాలునని తెలుసుకొని మీ నీకు ఇవియేలా పని లేదు వినుమీ ఇది పదవిభజనం వేదాంత పంచదశిలో ఒక విచారణ అన్నది ఏమిటంటే ఆత్మాయ వస్తుయ సర్వప్రియం భవతి అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటుంటారంటే ఒకరు వేరొకరికి సేవలు చేస్తున్నారని కానీ ఒకరి ఒకరి వద్ద నుంచి మరొకరు సేవలను పొందుతున్నారని కానీ భావిస్తూ ఉంటారు కానీ స్వరూప జ్ఞానం దృష్ట్యా చూసినప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాజ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గవ్యం బ్రహ్మకర్మ సమాధి అని గీతావాక్యం అంటే అర్థం ఏమిటంటే ఉన్నదంతా వ్యష్టిగా చూస్తేనేమో ఆత్మస్వరూపం అదే సమిష్టిగా చూస్తేనేమో బ్రహ్మస్వరూపం ఉన్నదంతా ఇవే నీ అన్వయాన్ని బట్టి వ్యష్టికి అన్వయం చేస్తేనేమో ఆత్మస్వరూపం సమిష్టికి అన్వయం చేస్తేనేమో బ్రహ్మస్వరూపం రెండవది లేదు నువ్వు అది నామరూపాలే అనుకో విషయాలే అనుకో వస్తువులే అనుకో పదార్థాలే అనుకో భోగమే అనుకో యోగమే అనుకో అన్నీ స్వరూప జ్ఞానంలో కలిసిపోయినాయ ఏమంటే ఇది ఎలాగండి అన్నాడు సరైనయ్యా ఒక గదిలో కొన్ని లక్షల ఏళ్ల నుంచి లేదు ఒక దేవాలయంలో పురాతన దేవాలయంలో దీపం ఎవరు వెలిగించేవాళ్ళు లేక అలనా పాలనా ఆదరణ లేక చీకటి నిండి ఉంది ఒక ఆయన వచ్చి చాలా ప్రయత్నాలు చేశారు అంటే తనకు తెలిసిన శబ్దాలన్నీ చేశారు తనకు తెలిసిన ముద్రలన్నీ పట్టారు తనకు తెలిసినటువంటి కర్మ సంబంధమైనవన్నీ చేసారు దీపం వెలిగించడం తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ చీకటి మాత్రం పోలేదు సరే ఆ దారిన పోతున్న అనుభవజ్ఞుల్ని అడగడం మొదలుపెట్టాడు అయ్యా ఈ చీకటి పోగొట్టడానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి అని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ చెప్పారు అంతా విన్నటువంటి మహానుభావుడు ఆయన యన చీకటిని పోగొట్టాలంటే దీపం వెలిగించడం అనే ఒక్క పని తప్ప మిగిలినవి ఎన్ని చేసినా ఆ చీకటి పోదు కదా అని మౌలికమైనటువంటి సూచన చేశారు అలాగే మానవుడు భ్రాంతికి ఉన్నప్పుడు భ్రమకి ఉన్నప్పుడు అజ్ఞానానికి ఉన్నప్పుడు అవిద్యకి ఉన్నప్పుడు పరిమితమైనటువంటి జ్ఞానస్థితికి లోనై ఉన్నప్పుడు కళ్ళెదురకుండానే ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి ఆయన చేసే ఏ ప్రయత్నమూ ఫలితం అవ్వదు కేవలం దీపం వెలిగించడం తప్ప దీపం వెలిగించేడు చీకటి పోయి ఇప్పుడు ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది దీపం వెలిగించక ముందు కూడా చీకటి దీపం వెలిగించిన తర్వాత కూడా చీకటి కానీ ఆ చీకట కనబడాల దీపం వెలిగించిన తర్వాత దీప ప్రకాశం వలన ఏర్పడిన ప్రకాశమే కనబడుతుంది ఇప్పుడు చీకటి ఉందా లేదా అని దీపం వెలిగించిన తర్వాత అందరిని అడగడం మొదలుపెట్టారు అందరినీ అందరూ ఏం చెప్పారయ్యా అంటే ఇప్పుడు చీకటి ఎక్కడ ఉందండి అంత ప్రకాశమే ఉంది కదా అని చెప్పారు నాకు తెలిసయ్యా ఇంతకుముందు చీకటి ఉంది ఈ ప్రకాశం లేకముందు ఇక్కడ చీకటే ఉంది ఈ ప్రకాశం ఒకవేళ కనుక కొద్ది కాలం తర్వాత కనుక లేకపోతే ఈ దీపం ఆరిపోతే అప్పుడు చీకటే ఉంది ఎల్లప్పుడూ ఉన్నది చీకటే మధ్యలో ప్రకాశం వచ్చిపోతుంది అన్నాడు దీపం వెలిగించిన ఆయన ఇదే లాజిక్కి బాగానే ఉంది అనుకున్నారు అలాగే ఒక అమ్మాయి మాతృమూర్తి అయ్యింది అయ్యి ఏమంది నేను పిల్లల్ని కన్నాను అని అమ్మ పిల్లల్ని కనడం ప్రసవ వేదనాభరితమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి కర్మ కదా మరి అటువంటి పనిని పునః పునః కూడా చేసావంటే చాలా సహనమూర్తివి అంత వేదనని ఎలా భరించావమ్మా అని అడిగామనుకోండి ఏ తల్లినైనా అది నాకు వేదనగా అనుభూతి చెందలేదు అయినా ఆనందంగానే అనుభూతి చెందాను అంటు అదేంటమ్మా మేమందరం గమనిస్తూనే ఉన్నాం బయట నుంచి తెలుసుకుంటూనే ఉన్నాము తొమ్మిది నెలలు గర్భాన్ని ధరించిన కాలంలో కానీ ఆ ప్రసవ వేదన కాలంలో కానీ చాలా కష్టపడ్డావు కదా ఆ తదుపరి కొద్ది కాలం మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు పరిస్థితులను బట్టి నీవు మరలా మామూలు అవ్వడానికి సమయం కూడా తీసుకుంది కదా మరి సాధారణ జీవనానికి ఇంత తేడా వచ్చింది కదా ఇదంతా వేదనాభరితంగా మాకు కనపడుతుంది కదా మరి నువ్వు ఆనందం అంటావు ఏమిటి అని అడిగి అదేం లేదు అయినా నాకు ఆనందంగానే కనబడుతుంది అంటున్నాడు సరే ఈ తండ్రి గారిని అడిగాం ఏమండి తండ్రి గారు మీరు పిల్లల్ని బాగా పెంచడానికి మీ జీవితంలో బాగా కృషి చేస్తున్నారు కదా వీళ్ళ కోసం ఎన్నో సంపాదిస్తున్నారు అనేక రకాల కష్ట నష్టాల కోర్చి ఈ సంసారం అనేటటువంటి ప్రయత్నాన్ని పరిణతిని ఒక గట్టుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది మీకు వేదనగా తోస్తోందా అని అడిగాను లేదండి నాకు ఆనందంగానే ఉంది అన్నాడు కానీ మరి భౌతికంగా చూస్తే మరి సంసారం అంతా దుఃఖసాగరం వలే కనబడుతోంది కదండి జన్మదుఖం జరా దుఃఖం జాయాదుఖం పునఃపున అని శాస్త్రాలు వచిస్తున్నాయి మన స్వానుభవంలో కూడా అలాగే కనబడుతున్నంతే కదా మరలా పుట్టాలంటే నానా కష్టాలు పడాలి తల్లి గర్భవాసం అనే నరకాన్ని అనుభూతి చెందాలి మాతృకు క్షౌ స్థితం వా అని శంకర భగవత్పాదులు కూడా అన్నారు ఆ గర్భస్థానం ఎక్కడున్నటయా అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని మలినాలకి ఆవాసమై ఉన్నటువంటి ఆ పొట్టకి మధ్యస్థానంలో ఉన్నట చుట్టూదా అంతా మలినాలే మాలిన్యాలే మధ్యలో మాత్రం ఆ గర్భసంచి ఆ గర్భసంచి మధ్యలో ఏర్పడినటువంటి పిండస్థ శిశువు మరి ఇవన్నీ లోపల కల్మషాల మధ్యలో ఆ మాయ మధ్యలో మావి మధ్యలో ఊపిరాడనటువంటి పరిస్థితిలో జన్మిస్తాడో జన్మించడో తెలియనటువంటి పరిస్థితులలో శతా ఈశ్వరుణ్ణి వేడుకునేటటువంటి జీవుడు ఎంతో వేదనను అనుభవిస్తూ జన్మకి ప్రవేశిస్తున్నాడు ప్రకృతిలోకి ప్రవేశిస్తున్నాడు తనదైన శ్వాసను తీసుకోవడానికే మొదటి అగడతను దాటడానికి చాలా బ్రహ్మప్రయత్నం చేసి పుట్టడం అనేటటువంటి గడప దాటి బట్ట కట్టేటటువంటి దశకి ఎదుగుతా ఎదగాలి అంటే మరి ఎన్నో అగడతలు దాటాలి కదా మరి ఇదంతా చూస్తే వేదనాభరితంగా కనబడుతుంది మానవుడికి ఇదంతా వేదన ఆనందమా అని వేదాంత పంచదశి బాగా విచారణ చేస్తుంది కాబట్టి బాగా ఉచ్చతమ సాధకులు కూడా అష్టావక్ర గీత ముందు వివేక తదుపరి అష్టావక్ర గీత పూర్తి చేసిన వాళ్ళందరూ అంటే మహావాక్య ఉపదేశం పొందినటువంటి వారందరూ వేదాంత పంచదశిని బాగా అధ్యయనం చేయాలి చేస్తే ఈ చక్కటి విచారణాక్రమం చక్కటి నిర్ణయాత్మకమైనటువంటి ఉపదేశక్రమం ఇదంతా ఇందులో ఉంటుంది ఇది బాగా అధ్యయనం చేస్తే అందులో ఈ సూత్రం అంటే బృహదారణ్యకు ఉపనిషత్తుకు సంబంధించిన ఈ సూత్రాన్ని చాలా బాగా విశ్లేషించారు ఏమిటంటే నాయన అన్నీ ఒకే వస్తువు యొక్క ప్రతిబింబాలు అంతేగాని ఇవన్నీ వేరువేరుగా ఉండి ఆ ఏక వస్తువు ఎక్కడో ఉండి ఈ వేరువేరు వస్తువులన్నీ ఎప్పటికోపోయి ప్రళయం తర్వాత ఏక వస్తువులు లయం అయిపోతాయి అనేది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి అసలు సత్యం ఏమిటంటే आत्म वस्तु आमाय नी ने गाढ़ निद्रवस्थ साक्षिगे आती रोजू कोवाली अने अपेक्ष कपेक्षे कल का, का, का मारी आलपड़ मेलक मारी मारी अपेक्षित मैं क्रिया कार्यक्रम चेक ఆ ఫలమైన సుఖమో దుఃఖమో అనుభవించింది అనుభవించిన తరువాత ఫలితం కూడా మరలా ఆత్మ వస్తువునే చేర్వంగా కనబడుతున్న ఈ జగత్తు కూడా ఏకవస్తువు అయినటువంటి ఆత్మ వస్తువు యొక్క ప్రతిబింబం సో కామయతి అని బ్రహ్మ ఒక సూత్రం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి విచారణాక్రమాన్ని మొత్తాన్ని ఈ కదార్థంలో ప్రతిపాదించారు ఎట్లా అంటే సాధకులైనటువంటి వారికి కూడా వారి వారి సాధనా మార్గం విశేషంగా తోస్తుంది ఆ సాధనా మార్గమే ఉత్తమమైనదిగా కూడా తోస్తుంది ఇంకా ఏం తోస్తుందంటే ఈ మధ్యకాలంలో ప్రబలినటువంటి విపరీత జ్ఞానం ఏమిటంటే ఈశ్వర గురు మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమ అది ఏ గురు అయినా సరే గురువులందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒక్కడే వారు దక్షిణామూర్తి వేరువేరు దక్షిణామూర్తులు ప్రతిపాదించి వేరువేరు ఉపాసనల్ని ప్రతిపాదించి మళ్ళా దాన్ని కూడా విభజన చేసేసి అట్లాగే గురువులందరినీ కూడా మనలాగే మనకున్న తగాదాలన్నీ గురువులకు కూడా పెట్టేసి మనకున్న తగాదాలన్నీ దేవుళ్ళకు కూడా పెట్టేసి మనకున్న అభిమానాలన్నీ ఆయా దేవతలందరికీ పెట్టేసి వాడిని వీణి మోసం చేశాడు వీడు వాణ్ణి మోసం చేశాడు వాడు వీణి కొట్టాడు వీడు వాణ్ణి కొట్టాడు ఇట్లా మానవుల మధ్యలో ఉన్న తగాదాలన్నీ దేవతల మధ్య కూడా సృష్టించేసి మనం బాగా పురాణాల యొక్క విస్తారాన్ని పెంచేసి దాంట్లో నుంచి ఇప్పుడు తత్వత ఉన్నటువంటి దర్శనాన్ని స్వీకరించాలి అంటే వస్తువు నుంచి తత్వాన్ని గుర్తించడానికి చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితిలోకి జారిపోయి కాబట్టి ఇవాళ మరి తాత్వికమైన దృక్పథంతో మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ శాస్త్రాన్నైనా సరే ఏ సాధననైనా సరే ఇవన్నీ ఎరుక రూపాలు అని తెలియాలి తెలియాలి అంటే వీటన్నిటికంటే ముందే ఉన్నదో దాన్ని మొట్టమొదట కని గుర్తెరిగితే ఈ గుర్తిరిగేటటువంటి ఎరుక ద్వారా చెప్పబడేవి చూపబడేవి తెలియబడేవి అనుభూతమయ్యేవి అన్నీ కూడా రేపబాటు కొద్ది కాలమే వాస్తవానికి బట్టబయలులో ఇవేమీ లేవు అని ఎరుక విడిపించే దాంట్లో చాలా చెప్పారు ఇప్పుడు మళ్ళా నిర్ణయంగా చెప్తున్నారు అంటే కొద్ది కొద్ది భాగాలు స్వీకరించి చెప్పేటటువంటి పరిమితమైన సంప్రదాయాలు పరిమితమైన మార్గాలు పరిమితమైన సాధనలు పరిమితమైన శాస్త్రాలు ఇట్లా చాలా తామరతంపరగా కాల ప్రవాహంలో పుట్టుకొచ్చేసింది చివరికి ఏ స్థాయికి వచ్చేసిందయ్యా అంటే నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు ఏమండి నేను మీకు మీ భవిష్యత్తు చెప్తానండి సరేనండి నాకు భవిష్యత్తుతో పెద్ద పని లేదు అన్న లేదండి నేను మిమ్మల్ని చూడగానే నాకు భవిష్యత్తు చెప్పాలనిపిస్తుంది నేను మొహాన్ని చూసి భవిష్యత్తు చెప్తాను మీరు అడగండి ఏదైనా సరే చెప్తాను అన్నాడు ఇది జరిగి సుమారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల పైన అయింది నాకు వద్దాయా బాబు ఎందుకు వచ్చిన తా కాదా నీకు నాకు నన్ను వదిలేసి నాకు అవసరం లేదు అని చెప్పి లేదండి ఏమైనా సరే చెప్పాల్సిందేనా సరే పని చేయి నా మొదటి ప్రశ్నకు ఆన్సర్ చెప్పిన తర్వాత మిగిలిన చూద్దామను సరే అడగండి నేను ఎప్పుడు భగవంతుడిని అవ్వుతాను చెప్పమని ఇదేమిటండి మీరు ఈ ప్రశ్న అడిగారు ఏమిటి దీనికి ఎక్కడా నేను చదువుకున్న శాస్త్రాల్లో సమాధానం లేదండి మీరేం చదువుకున్నారా కృష్ణ చెప్పడం చదువుకున్నాను జాతకం చెప్పడం చదువుకున్నాను ఇంకా రకరకాలైనటువంటి ఇట్లా ఇత్యాదులైనటువంటి భౌతికమైనటువంటి అంశాలకు సంబంధించిన చాలావన్నీ చదువుకున్నారంటే న్యూమరాలజీ చదువుకున్నాను గ్రాఫాలజీ చదువుకున్నాను ఇట్లా రకరకాలు రేకీ రేఖీ ప్రాణవిద్య నేర్చుకున్నాను ఇట్లా ఏవో చెప్పుకోవచ్చు సరైన నాకు వాటితో ఏం పని నాకొక్కటే మానవులందరూ కూడా దేవాలయానికి వెళతారు కదా దైవ దర్శనానికి వెళతారు కదా అడిగేది ఏమిటి అంటే శివ సాయుధ్యం లేదు ఏదో సాయుధ్యం సాయుధ్యాన్ని కదా మానవులందరూ అడిగేది ఏ పౌరాణిక కథలు తీసుకున్నా ఏ పౌరాణిక సినిమాలు తీసుకున్నా ఏ ఉత్తముల యొక్క తీసుకున్నా అంత్యమున కోరుతున్నది ఏమిటి అంటే సాయుధ్యం సాయుధ్యం అంటే ఏమిటి అంటే నేను భగవంతుడు ఒకటే అనే నిర్ణయంలో శరీరాన్ని వదిలేయటం ఈ నిర్ణయం సహజమై శరీరాన్ని వదిలేయడానికి సాయుధ్యం అని పేరు అలాంటి స్థితిని ఎంత తొందరగా పొందితే అంత తొందరగా సహజమవుతుంది అది ఎప్పుడో చిట్ట చివరి అసమంజసం కదా కాబట్టి అలా నేను ఎప్పుడూ భగవంతుడినే అయి ఉన్నాను చిదానందరూప శివోహం శివోహం అని నిలకడ చెందితే అప్పుడు ఈ నిత్య ప్రళయము లేదు ఆ మహాప్రళయం వరకు వేచి చూడవలసిన అవసరం లేదు బ్రహ్మ నిర్వాణం కొరకు ఎదురు చూడక్కర్లేదు కాబట్టి మానవుడి జీవిత లక్ష్యం ఇదే కదా ఇలా మానవుడు ప్రయాణం చేస్తే సరిపోతుంది కదా మిగిలినవన్నీ అంటారా అన్నీ ప్రతిబింబ సమానాలు కదా మనం ఏ అద్దంలో ప్రతిబింబిస్తే ఆ అద్దం యొక్క లక్షణాన్ని బట్టి బింబం యొక్క లక్షణాన్ని బట్టి ఆ ప్రతిబింబం కనబడుతుంది ఉదాహరణ చెప్తానండి మిరపకాయ ఉందనుకోండి ఇవాళ అందరూ పాపం మిరపకాయ లేకుండా తినలేని దశకు వచ్చేసాం ఒకప్పుడు ఇంత విరివిగా మిరపకాయలను వాడేవారు కాదు ఋషి ఆశ్రమాలలో అయితే మరీ కష్టం సరే జపాన్ అనే దేశం యొక్క కథను తీసుకుంటే ఒక కిలో మిరపకాయలు కావాలి అంటే జపాన్లో దేశమంతా తిరిగిన కిలో మిరపకాయలు దొరకవు అక్కడ పండవు వాళ్ళు వాడరు వాళ్ళు అంతా ఏదో మిరియాలు వాడకుంటారు కాస్త కారం కోసం మిరియాలు చల్లుకుంటారు మిరియాల పొడి భారతదేశంలో విస్తారంగా మిరపకాయలు వాడబడతాయి కొందరు పచ్చివి తింటారు కొందరు పండినవి తింటారు కొందరు ఎండువి తింటారు వాటిని రకరకాల మార్గాలలో కూడా సేవిస్తారు దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ గుణధర్మం ఉంటుంది ఎప్పుడెప్పుడైతే ఆ గుణధర్మం పనిచేస్తుందో మనం వారి ఆహార విహారాలు తెలుసుకుంటే చాలు వాళ్ళ ఇంటి ఒకటి అర్థమైపోతుంది వారి గుణధర్మం ఎలా ఉంటుంది కాబట్టి పెద్దలైన వాళ్ళని జాగ్రత్తగా మనం గమనించాలన్నమాట విశేషంగా మిరపకాయలు తినేటటువంటి వాళ్ళకి విశేషమైన రజోగుణం తమోగుణం విశేషమైన ప్రతిబింబ సహవాసం విశేషమైన అభిమానం ఉంటుంది విశేషమైన దేహాత్మభావం జాగ్రత్తగా దాన్ని తగ్గిస్తూ నిదానంగా వీటికి దూరం అవ్వాలన్నమాట అట్లాగే చింతపండు అట్లాగే ఉప్పు అట్లాగే పంచదార ఈ ద్రవ్యాలన్నీ కూడాను మనలో ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేట్టు చేసేటటువంటి అంశాలన్నమాట వీటిని ఎంత బాగా తగ్గించగలిగితే అంత మనం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాం మరి ఇవన్నీ మనకు బాగున్నాయని ఎందుకు అనిపిస్తున్నాయి నాకు బాగున్నాయి కదండి ఇవన్నీ ఈ చీర కట్టుకుంటే బాగుంది ఆ గులాబ్ జాము తింటే బాగుంది మా పిల్లాడు కొత్త బట్టలు కట్టుకుంటే బాగుంది మా పిల్లాడు పప్పు తింటే బాగుంది మా అల్లుడు అమెరికా వెళితే బాగుంది ఈ బాగుందులన్నీ ఏమిటండి అన్నాడు అదేనయ్య ఆత్మ వస్తు కామాయ నీలో ఉన్న నేను ఆత్మ అంటే నేను వేరే ఇంకేం లేదు ఏదో అనుకునేది ఆత్మ అన్న శబ్దం ఎక్కడైనా వస్తే దాని స్థానంలో నేను పెట్టుకోండి నేను వస్తు కామాయ ఈ జగత్ అంతా వస్తు నిర్మితం కదా ఆ వస్తు నిర్మితమైనటువంటి కోరికతో సర్వం ప్రియం భవతి అన్ని బాగుందని తోయడం పొదలు మొదలుపెట్టింది నాకు నీకు సరే కోర్కెనే అంశం లేకుండా పోయింది అనుకోండి అందుకని పరమహంస ఏమంటారు అంటే ఈ గొడవ అంతా నీకు కామిని కాంచనం కామిని అంటే అందరూ స్త్రీ అంటారు నేను స్త్రీ అన్నాను కామిని అంటే ప్రకృతి అంతా కామినియే స్త్రీత్వ ధర్మంతోనే ఉంది ప్రకృతి అంతా కూడా కాబట్టి ప్రకృతి ఎడల కలిగిన నీకు అపేక్షకి కామిని అని పేరు ఇక కాంచన అంటారు కాంచన కాంచనం అంటే అందరూ బంగారం కాంచన కాంచనం అంటే బంగారం కాదు అట్ట జన్ని కాంచె అని ఓ పద్యం అందు ఇప్పుడు సరే కాంచుట కాంచుట అంటే చూచుట చూడటానికి ఆధారమైంది ఏమిటి అంటే ప్రకాశం కాబట్టి బంగారానికి ఎందువల్ల విలువ ఉంది అంటే ప్రకాశం వల్ల విలువ ఉంది ఆ ప్రకాశం లేకపోతే బ్లాక్ గోల్డ్ అన్నారనుకోండి నల్ల బంగారానికి పెద్దగా వీలు ఉండదు ఆ ప్రకాశం చాలా ముఖ్యం కాబట్టి ఆ ప్రకాశం ఎడల ఉన్నటువంటి అపేక్ష రెండవ అపేక్ష అది మొదటి అపేక్ష ఏమో ప్రకృతి ఎడల కలిగిన అపేక్ష రెండవ అపేక్ష ప్రకాశం ఎడల కలిగిన అపేక్ష ఈ రెండు నీకు బంధహేతువులవుతాయినాయనా కాబట్టి అపేక్షయే జీవుడు అని పరమహంస తేల్చాను ఇప్పుడు ఏమండి మేము ఎట్లా బయటపడాలండి అని తెలిసిన వాళ్ళని మార్గదర్శులైనటువంటి వాళ్ళని మహానుభావుల్ని అడగడం మొదలుపెట్టాం ఎవరికి ఎవరి స్థాయిలో వాళ్ళు ఆశ్రయించినటువంటి వారి యొక్క సమస్యలను బట్టి వారికి తెలిసినటువంటి వాటిని చెప్పుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఇదిగో ఈ ముద్ర వేయండి ఈ ఒక డెబ్భై ముద్రలు ఉన్న పట్టం అందరికీ పమించరు ఎవరు ఈ ముద్ర పట్టుకోండి ఆ రోగం పోతుంది ఆ ముద్ర పట్టుకోండి ఇది వస్తుంది ఇలా ఏవో పెట్టేది ఇట్టాగే రాళ్ళు రప్పలు ఫలానా నీలం ధరించండి ఫలానా వజ్రం ధరించండి ఫలానా రత్నం ధరించండి ఫలానా పగడం ధరించండి మీ ఉన్నవన్నీ పోతాయి లేనివన్నీ వస్తాయి ఇలా ఏవో చెప్పాయి ఇదో ఇదో శాస్త్రం జమాలజీ రత్న శాస్త్రం సరే ముద్రల శాస్త్రం ఇట్లా చాలా ఉన్నాయి అసలు చెప్పడానికి వీలుగానే ఉన్నాయి నిజానికి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే ప్రాయశ్చిత్త శాస్త్రములు అని కొన్ని శాస్త్రాల గుంపుకి ఒక పేరుంది అంటే మానవుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం అసలు జీవితంలో రాకూడదు ఎప్పుడు ప్రాయమును అనుసరించి చిత్తం పనిచేయకపోవడం వలన ఏర్పడిన దోషాన్ని నివర్తించడానికి చేసే కర్మకు ప్రాయశ్చిత్త కర్మ అని పేరు అంటే అర్థం ఏమిటి ఎనభై ఏళ్లవాడు ఎనభై వలే ఉండాలి ఎనిమిదేళ్లవాడు ఎనిమిదేళ్ల వాడి వలే ఉండాలి ఎనభై ఏళ్లవాడు ఎనిమిదేళ్ల వాడి వలె పదహారు ఏళ్ల వాడి వలె ఇరవై నాలుగేళ్ల వాడి వలె ముప్పై నలభై నలభై ఎనిమిది మధ్యలో ఉన్నటువంటి దశలలో ఉన్నాడు అనుకోండి దోషం కదా విజ్ఞత లేకపోవడం కదా కాబట్టి మానవ జీవన లక్ష్యమైనటువంటి దివ్య జ్ఞానం స్వరూపజ్ఞానం కైవల్యం మానవ జీవితానికి మూడే పరి మెట్లు సో కామయత నీకు కోరిక కలగాలట ఏమిటా కోరిక నేను దివ్య జ్ఞానాన్ని పొందాలి इंकेम पच् स्वरूप ज्ञाने पंदाली इंकें कैवल्य ज्ञाना पैवल्यम काबटी दिव्य ज्ञा स्वरूपज्ञा कल्य वीट की संबंधी सोकाम यत आम कलना को नष्ट लेकिन मिलन अन्नी अपेक्षल दूर चेयल सम ఈ దివ్య జ్ఞానం స్వరూప జ్ఞానం కైవల్యానికి సంబంధించిన అపేక్ష కడపటికి కైవల్యాతీతానికి వచ్చేటప్పటికి ఈ పెద్దముళ్ళును కూడా పారేస్తాం అది వేరే విషయం అది చివరి విషయం అది పరాత్పరం కాబట్టి ఇప్పుడు మనం బట్టబయలు అనే అంశాన్ని కేవలాతీతంలో కైవల్యానికి అవతల పరాత్పరంలో కదా నిర్ణయం దాన్ని కన్నాం దాన్ని చూచాం దాన్ని దర్శించాం నిర్ణయించాం అలా ఉన్నాం ఉన్నది ఉన్నట్లు ఉండిపోయనుగా ఉన్నాం ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఇని ఏ ముద్రలో ఉన్నాడు ధ్యానముద్ర చిన్ముద్ర షణ్ముఖియా శాంభవియా ఇలా రకరకాలు ఉన్నాయి భూచరి కేచరి షణ్ముఖి శాంభవి ఇలా ముద్రలు అనేక రకాలు ప్రాణముద్ర అగ్ని ముద్ర పంచభూత ముద్రలు ధ్యానముద్రలు చెన్మయ్య ముద్ర చిన్ముద్ర ఓ ఇట్లా చెప్తూ పోతే ఆ ముద్రల శాస్త్రమే చాలా పెద్ద కాదు సరే ఇవన్నీ అవసరమే ఎట్లా అవసరమయ్యా అంటే ఎవడికైతే చిత్తశుద్ధి లేదు ఎవడికైతే జీవిత లక్ష్యం తెలియబడలేదు ఎవరికైతే శుద్ధ సాత్వికమనే లక్షణం జీవనంలో లేదు చిటాపటా చిటాపటా పెద్దమంది అవసరం ఉన్నా లేకపోయినా పేలిపోతూ ఉంటారు ఉప్పు ఉప్పు తీసుకెళ్ళి నిప్పులు వేస్తే పటా పటా పటా పేలుతుంది దానిలో ఉన్నటువంటి నీటి ఆవిరి యొక్క లక్షణం వలన అట్లాగే మా చిత్తంలో ఉన్నటువంటి గుణమాలిన్యం వలన ఇలా పేలిపోతూ ఉంటారు పొద్దున్న రాత్రి దాకా వాళ్ళకి ఇలా పేలకపోతే నిద్రపడదు వాళ్ళ గుణధర్మం స్వభావం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ చిత్తంలో ఏర్పడినటువంటి గుణమాలిన్య దోషం చేత చేసినటువంటి దురాచారాన్ని నివర్తించడానికి ప్రాయశ్చిత్త ఏహా అందుకోసం చాలా పుట్టినాయి అందులో భాగమల ఆ కర్మలన్నీ ఈ ముద్రలు పట్టడం కూడా అందులో భాగమే ఇంకేం చేశారట మరికొందరు అధిక మందురు ద్రష్టం మార్చాము స్వరూప జ్ఞానానికి వచ్చాము వచ్చి ఏం చెప్పాము ద్రష్ట చాలా ముఖ్యమండి దేహి చాలా ముఖ్యం అక్షరుడు అక్షర పరబ్రహ్మస్వరూపం దాని పేరు మీద ఒక యోగం కూడా అక్షర పరబ్రహ్మ యోగమై సాక్షి దేహి శరీరీ విషయి ఇలా ప్రయోగించబడతాయి క్షేత్రజ్ఞుడు ఈ అక్షర పరబ్రహ్మమున ఈ పేర్లన్నీ ఉన్నాయి మరి వీళ్ళు వీడు కూటస్థుడు కదలడు ఎలా సాపేక్ష ధర్మంగా కదలడు ఎవరినైనా ఓ ప్రశ్న అడిగామనుకోండి ఏమైనా కొండ మీద దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడు ఏమైనా కదులుతాడా ఏమైనా మాట్లాడతాడా ఏమైనా తింటాడా ఏమైనా మనం ఇచ్చినవి పుచ్చుకుంటాడా కొని మనకేమైనా ఇస్తాడా అని ఎవరైనా కొండ దిగులు ఉన్న వాళ్ళని అడిగామనుకోండి ఏమంటారు కొండ మీద దేవుడు గదులను అయినా ఎప్పటికక్కడే ఉంటాడు కిందకి రాడు నువ్వే పైకి చూడాలి అంతేగాని నువ్వు ఇచ్చిన ఆయన ఏం తినడు ఏం మాట్లాడడు ఏమి కా కాలు చేయి కదపడు కన్ను కూడా కదపడు ఉన్నవాడు ఉన్నట్టుగా అక్కడే ఉన్నాడు మా ముత్తాతల కాలం నుంచి చూసాం ఎంత కాలం నుంచి కూడా ఆయన కదలకుండా అక్కడే ఉన్నాడు అని చెప్తారు ఎవరైనా కాబట్టి మానవులంతా ఇప్పుడు ఎలా ఉండాలంటే అంటే ఆ పండ మీద దేవుడు వలే ఉండాలి అని అర్థం అంటే చేసి చేయనివాడు విని విననివాడు చూసి చూడనివాడు ఈ రీతిగా అతడకర్త అనే పద్ధతిగా ఉన్నవాడెవడో వాడు ద్రష్ట ఈ ద్రష్ట అన్న స్థితి దానికి ముడిపడి ఉందన్నమాట కొండ దిగువన ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అంశమైనా వచ్చిందనుకోండి అది ఆ పైన దేవుడు చూస్తున్నాడు నిన్ను అంట దేవుడు పైన ఉండటం ఏమిటి చూడటం ఏమిటి అన్నావు అనుకో అవును దేవుడు లేడా మన కొండమేదా ఆ దేవుడు చూస్తున్నాడు నేనేం చేసినా చూస్తున్నాడు సాక్షిగా ఆయన నుంచి నువ్వు తప్పించుకోలేవు మతాల లక్షణంలో అన్నింటిలో కూడా ఈ ద్రష్టే ఆఖర అంశం సర్వ దృగ్రహితం అనే అంశం మతంలో ఉండదు ద్రష్రహితం ఉండదు ఆభరణరహితం ఉండదు ఎందుకని అంటే కంచం మంచానికి కట్టివేయబడినటువంటి జీవుడు ద్రష్టను తెలుసుకోవడమే చాలా కష్టం శతస్రాధిక జన్మలు పట్టేస్తుంది ఎందుకని వాడికి టైము కాఫీ తాకపోతే గిజగిలాడిపోతాడు టైంకి బజ్జెమెరకాయ బదిలీ తినకపోతే వాడికి తోచినప్పుడల్లా ఏది దూస్తే చేయకపోతే గిజగిజలాడిపోతాడు వాడికి ఇంద్రియ నిగ్రహమే లేదు లేని వాడికి యోగం ఎట్లా సిద్ధిస్తుంది వైరాగ్యం లేని వాడికి ఆత్మసాక్షాత్కారం ఎట్లా సిద్ధిస్తుంది జ్ఞానం అనే లక్షణాలను గుర్తించడం చేత కాని వాడికి చీకటింట్లో ఉండటమే కానీ చిరుదీపం వెలిగించలేడు కదా చిరుదీపం వెలిగించడం తప్ప మిగిలిన మళ్ళన్నీ ఒకవేళ ఎవరైనా బాబు ఇది పద్ధతి కాదునైనా ఇలా చేస్తున్నాం ఎప్పటికీ బయటపడవనైనా ఇదిగో ఇట్లా చెరుదీపం వెలిగిస్తే అది పోతుంది ఆ అభిమానం వదిలే ఆ అహాన్ని వదిలే ఆ మమకారాన్ని వదిలి నువ్వు బయటపడిపోతావు నీకు ఆ దుఃఖం కలగదు ఇక ఆ బంధం ఉండదు అభిమానం ఉండదు అని చెప్పారనుకోండి చెప్పేవలే పోవయ్యా అంటారు ఎందుకని విశ్వాసం లేదు నమ్మకం లేదనమాట కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం లేదో అభయస్థితి ఉండదు దాని చేతే ప్రేరేపించబడతాడు దానిచేతే బాధించబడతాడు దాని చేతే బంధించబడతాడు మరి ఈ మూడు అనవసరం కదా దేహతాదాత్మ్యతాభావం కదా నేను ఆత్మస్వరూపుణి కదా నాకందరూ సమానమే కదా సమత్వం సాక్షిత్వం నా స్వధర్మం కదా స్వప్రకాశం నా లక్షణం కదా స్వరూపజ్ఞానం నా స్థితి కదా అని ఎప్పుడైతే పట్టుకోగలిగాడో అప్పుడు ద్రష్ట అయ్యాడు కాబట్టి చాలా కింద స్థితిలో నుంచి చూస్తే ద్రష్ట చాలా పైన ఉన్నట్టు కనబడుతుంది కొండ దిగువనున్న గ్రామంలోనే కొండ పైన ఉన్న దేవుడిని చూస్తే అబ్బో దేవుడు అబ్బో కొండ మీద ఉన్నాడు అండి బాబు వెయ్యి మీట్లు అట్లా ఈ ద్రష్ట చాలా పైన ఉన్నాడు క్షరపురుష స్థితి నుంచి చూస్తే అక్షర పురుష స్థితి చాలా పైన ఉంటుంది చాలా కష్టాన్ని కూడా అనిపిస్తుంది ఇవన్నీ వదిలిపెట్టాలండి ఇంకా ఇవన్నీ వదిలిపెడితే జీవించడం ఎందుకండి అనేవాళ్ళ నేను చాలా అది తినొద్దు ఇది చెయ్యొద్దు అట్లా అలా ఉండద్దు ఇలా ఉండదు నియమాలు ఏకరవు పెట్టామనుకోండి ఏమంటే ఈ నియమాలని చెప్పేటైతే అసలు మనిషి బతకడం ఎందుకండి హాయిగా పోవచ్చు కదా అంటే విషయ సుఖం కొరకే పుట్టాడు వేరే ఇంకేం లేదు వీళ్ళకి జ్ఞాన జీవనం ఉండదు విషయప్రధానమైన జీవనమే కాబట్టి వీళ్ళకి ఆ ద్రష్ట చాలా కష్టం అందుకోవడం సరే కాబట్టి వీళ్ళందరికీ ఏం చెప్పారు మొట్టమొదటి బోధలో నాయన వీటిని మొదట భోగి నుంచి యోగిగా మార్చాలి కాబట్టి ఈ ముద్రలు అభ్యాసం ధ్యానం ప్రాణాయామం జపం నామస్మరణ ఇత్యాదులన్నీ చెప్తాము చెప్పి ద్రష్టను సాక్షిగా పెట్టాలి కాబట్టి ఏం చేసాము కొందరు అధికము ద్రష్టం అని ద్రష్టని అధిష్టానం కాబట్టి నెరేజ్ చేస్తాం కొందరు భజ నే లెసని విశేషమైన శబ్దం అండి మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటిలోకెల్లా అత్యంత ప్రధానమైనది ఏదండి అని ఎవరైనా అడిగామనుకోండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువు పేరు చెప్తారు కానీ నేనే ప్రధానమైన వాడనని మాత్రం చెప్పడం అదేమిటయ్యా నువ్వు ప్రధానం కాదా అని అడిగామనుకోండి ఫలానా కోహినూరు భజనం ప్రధానం మా ఇంట్లో మా మొత్తాత ఇచ్చినటువంటి ఇతడి చెంబు ప్రధానమండి లేకపోతే కంచు గిన్నె ప్రధానం అండి ఏవో చెప్తారు ఇట్లా లేదంటే వాళ్ళు ఇచ్చిపోయిన ఆస్తిపోస్తులో లేకపోతే పనికిరానటువంటి అంశాలు అవన్నీ ప్రధానం అంటారు అంతేగాని నాయన ఇవన్నీ వాడటానికి నువ్వు ఉండాలా అక్కర్లేదా నువ్వు ప్రధానమా కాదా అని అడిగామనుకోండి అదేమిటండి నేను ఉండబట్టే కదా చెప్తున్నాను నేనే ప్రధానం కానీ ఎల్లప్పుడూ ఏది తోచాలంటే అసలు మొట్టమాట వస్తువు విషయం తోచే ముందు నువ్వు ఉంటేనే కదా వస్తువు విషయం నువ్వే లేకపోతే వస్తువు లేదు విషయం లేదు కాబట్టి నేను ప్రధాన ఏ నేను ద్రష్టగా ఉన్న నేను ప్రధానం కానీ ఇదంతా నా చేత కావట్లేదండి అని అసక్త వెలిపుచ్చారనుకోండి లేదు అక్షరాభ్యాస స్థితిలోనే జ్ఞానం ఉంది నా చేత ఏదీ కావడం లేదండి నేనేమీ చేయలేకపోతున్నానండి కానీ నాకు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుందండి అనే జిజ్ఞాసు స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటారు వీళ్ళు జ్ఞాన మార్గానికి ఇంకా అప్పుడే రారు ఇంకా ఆర్తులు అర్థకాములు ఉన్నారు కాబట్టి మొదటి మూడు కేటగిరీలు ఆర్తి జిజ్ఞాస అర్థకామత ఈ మూడు కేటగిరీల్లో కూడా ప్రధానంగా నామస్మరణ అనేది చాలా ముఖ్యమైనవి దానికి సూత్రం ఏమిటి నామస్మరణే తరుణోపాయం అన్నాం ఇది అందరికీ బాగా పట్టుకుంటుంది ఎందుకని సులభం కాబట్టి నామస్మరణే తరుణోపాయం తరుణోపాయం అంటే తరుణము అంటే ఆ సమయానికి ఆ నుంచి ఆ నుంచి బయటపడటానికి తత్కాలవత్ ఉపశాంతి జరిగే ఉపాయం నీ దృష్టిని ఆ వస్తువు నుంచి ఆ విషయం నుంచి ఆ వేదన కలిగించే అంశాల నుంచి మరలించి దైవత్వం వైపు దివ్యత్వం వైపు దృష్టి నిలిపే ప్రయత్నం ఈ నామస్మరణతోనే ప్రారంభమవుతుంది అందుకని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సంవత్సరంలోపు మూడు నెలల వయసు వాడికి గ్రాహ్యక శక్తి శబ్దం విని లక్షణం వచ్చినప్పటి నుంచే దైవనామాన్ని వినిపిస్తూ ఉంటాం అది జోలపాటల ద్వారా కానీ నామస్మరణ కానీ భజనలు కానీ మా అబ్బాయిని చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు మూడు నెలల వయసు ఆ మూడు నెలల వయసు అప్పుడు వాడిని వేసుకుని భగవాన్ సత్యసాయి బాబా వారి భజన మందిరానికి వెళ్ళి భజనల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళం వాటికి చిన్నప్పటి నుంచి ఆ నామం అలవాటు చేయడానికి చక్కగా భజనల్లో వాడికి బాల్యం దాటే వరకు పాల్గొనేవాడు వాటికి మాటలు రావు ఏమిరావు ఊహ కూడా లేదు మూడు నెలలంటే అయినా సరే బాగా వింటుండేవాడు శిష్యుడు వెత్తి పశువులు వెత్తి గాన రసం పణి అనే దానికి సూత్రం కాబట్టి చక్కటి ఆనందాన్ని చక్కటి ప్రశాంతతని చక్కటి ఉప శాంత స్థితిని అది అందిస్తుంది కాబట్టి అవన్నీ అవసరమే మానవ జీవితంలో కాని చాలామంది ఏమంటారంటే ఆ మిగిలినవన్నీ అనవసరం కలౌ స్మరణాన్ముక్తి అన్నారు అంతే ఈ కలిలో మిగిలిన సాధనలన్నీ ఎవరు చేస్తారండి అసలు బలం ఎవరుకుంది ఎవరి వల్ల అవన్నీ శాస్త్రాల్లో మహర్షుల కాలంలో ఋగ్వేద కాలంలో కృతయుగ కాలంలో చెప్పారు అవన్నీ ఆ కాలంలో సాధ్యమైనవి కానీ ఈ కాలంలో ఏం సాధ్యం కాదండి కలౌ స్మరణ ముక్తిహి కాబట్టి నీకు తోచినప్పుడల్లా భగవాన్ నామస్మరణ చేస్తూ ఉండవయ్యా అదే ముక్తికి సరిపోతుంది భగవద్గీతలో ఏం చెప్పాడు మామనుస్మరణ్ అన్నాడు కదా సరిపోతుంది కదా అది ఈ మిగిలిన గడవాలని ఎందుకండి ఈ ప్రాణాయామాలు ధ్యానాలు యోగాలు విచారణలు జ్ఞాన మార్గం అంటారు ఆ బుర్ర బద్దలు కొట్టుకోవాలి ఆ తత్వచింతనంటారు ఆ తత్వం ఎవడికి ఎప్పటికీ బోధపడదు ఇంతకంటే హాయిగా ఏ గాయత్రి మంత్రము ఏ పంచాక్షరీ మంత్రము ఏ అష్టాక్షరీ మంత్రము ఏ షోడశాక్షరి మంత్రము హాయిగా ఏదో కాసేపు నామస్మరణ చేసుకుని ఆనందపడిపోయి తన్మయత్వం చెందితే చాలు కదా అదే కదా ముక్తంటే అంటారు ఇలానే వాళ్ళు చాలామంది ఉన్నారు సాధకులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇది కూడా ఒక సూత్రం ఇది కూడా ఒక స్థాయి అయితే ఇవన్నీ నిన్ను ఎరుకను దాటించలేవు ఈ విద్యలన్నీ ఏవి ఎరుకను దాటించలేవు నిజ ప్రబోధ విధానానికి అధికారిత్వాన్ని ఇవ్వలేవు ఇవన్నీ క్షరుడు అక్షరుడు మధ్యలోనే ముగిసిపోతాయి ఇవన్నీ అక్షరస్థితిని దాటి పురుషోత్తమ నిర్ణయం తెలియాలంటే జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు అసలు అక్షరుడు నిర్ణయం చేయాలంటేనే జ్ఞానం కావాలి ఎవరైనా సరే ఆత్మవిచారణలో ప్రవేశించకుండా అక్షర పురుష స్థితిని నిర్ణయించడం సాధ్యపడదు ద్రష్ట నిర్ణయం కాదు సాక్షి నిర్ణయం సాధ్యం కాదు అందుకని భగవాన్ రమణలు ఏమన్నారంటే అన్ని సాధనలలోకెల్లా అంత్య సాధన చివరి సాధన అన్ని సాధనలు కలిసిపోయే సముద్రంలాంటి సాధన అన్ని నదులు కలిసిపోతాయి సముద్రంలో అన్ని సాధనలు కలిసిపోతాయి అది ఆత్మవిచారం ఏమంటే నేను ఒట్టి విచారణ చేస్తానండి ఏమీ చేయండి నాకు తెలియక్కర్లేదాను అట్టా లాభం లేదునైనా ఏ సంస్కారం నీలో ఉంటే ఆ సంస్కారాన్ని అనుసరించి నువ్వు దాన్ని చేస్తూ సామాన్యంగా దాంట్లోని విడుదల పొందాలి రద్దు చేసుకోవాలి అధిగమించాలి అలా జాగ్రత్తగా వీటిని తెలుసుకుని దాటాలి అందుకని ఏమన్నారు ఇక్కడ ఇవి అన్నియు ఎరుకేనని తెలుసుకొనుమీ నిజ ప్రబోధ విధానానికి వచ్చేటప్పటికీ పెండ పద్ధతి పెండాండ పద్ధతి బ్రహ్మాండ పద్ధతి సాంఖ్య విచారణ తదనుగుణమైన తారకం తదనుభూతి అయినటువంటి అమనస్క ఈ మూడు ఎరుకే సాంఖ్యతారక అమనస్క పద్ధతంతయు ఎరుకే यरुके ननी तेलु सुको नुमी। पनी ले बयल दर्शन मैं ये गुहरपुत्रो गुर शिष्य ऐक्यता द्वारा देश के ओक कृपचेत इवी ఎన్ని వచ్చి ఎన్ని పోయినా ఏ మార్పు లేనటువంటి ఏ కదలిక లేనటువంటి ఏ చలనము లేనటువంటి తా కథల నట పరమశివు అనేటటువంటి నిర్ణయం పొందినటువంటి వాడికి ఇవన్నీ పని లేదు పని లేదన్నారు పని లేదంటే ఇవన్నీ చేయక్కర్లేదు ఎందుకని చేసి తెలుసుకొని ఆద్యంతములు తెలిసి సమర్థుడై విరమించాడు రహితం చేసుకున్నాడు విరమించిన తర్వాతే నిరసించగలడు విరమించకుండా నిరసించలేడు కాబట్టి చాలామంది ఏమంటున్నారయ్యా అంటే చాలామంది నేను అచల పీఠాలన్నిటికీ వెళితే ఇదంతా ఎందుకండి మొదలచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరించద తుదకు ఎరుక విడిపించద అన్నారు కదా కృష్ణదేశిక ప్రభువులు కాబట్టి ఉన్నది బయలు లేనిదేరు కన్నా ఒక సూత్రం మనం తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకోక్కర్లేదు అన్నారు అనుకో ఓకే అలా ఒక్క సూత్రం చేత ఒక్క వాక్యం చేత ఒక్క శబ్దంచేత ఒక్క మౌన వ్యాఖ్య చేత బట్ట బయలు స్థితిలో నిలకడ చెందగలిగేటటువంటి గురుపుత్రుడికి అది సాధ్యమే అసాధ్యమేం సాధ్యమే మరి మనకి మిగిలినవి తోచకుండా ఉండాలి తోచకుండా కనుక ఉంటే మామూలుగా నా చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళందరూ ఒకటి చెప్తూ ఉంటారు తోచి తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందండి తోడుకోడలు పుట్టింటి ఆవిడకి ఏం పని అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అంత సులభం కాదు కాబట్టి జాగ్రత్తగా తెలియాలి అనుభూతి చెందాలి విరమించాలి నిరసించాలి ఇది క్రమం నాకు ఏం అక్కర్లేదండి బాబు ఏదో ఒక్క మాత్ర నా చేతి నా చేతి మాత్ర వైకుంఠయాత్ర అన్నట్టుగా సింపుల్గా షార్ట్ కట్ ఏమైనా చెప్పండి అంటే అలా పరాత్పరాన్ని నిర్ణయించడానికి వీలు కాదు ఒకవేళ అలా ఎవరైనా నీ సంతృప్తి కొరకు చెప్పినా అది నీకు సహజం కాదు ముందుగా పరిపూర్ణమున్నది నిర్ణయం చెప్తున్నారు ఎందుకు పని లేదయ్యా అంటే అన్నిటికంటే ముందు ఆది కాది అనాది దానికి అంతం లేదు ఆది ఉంటే అంతం ఉంది అనాదికి అంతం లేదు సనాతనం నికేతనం సంస్కృతంలో రెండు ప్రయోగాలు ఉన్నాయి ఇవి దేహబుద్ధ్యాసు తవదాసోహం ఆత్మబుధ్యాసు త్వదంశక బ్రహ్మబుద్ధి త్వమేవాహం త్వేవాహం అని ఒక సూత్రం అంటే దేహాత్మభావం తోచినప్పుడల్లా ఈశ్వర నీ కింకరుడను అని భావించను తవ దాసోహం నీకు ఈ జగత్తుకు సంబంధించి ఈ దేహానికి సంబంధించి జనన మరణాల మధ్యలో ఏదైనా తోచనమండి వెంటనే నీకు స్ఫురణకు రావాల్సింది అవదాసోహం ఈశ్వరా నీదాసు ఆత్మబుద్ధి ఆసు త్వదంశక కొద్దిగా ఎదిగాం సాధనలో నిలకడ చెందాం వైరాగ్యంలో నిలకడ చెందాం నిజ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సాక్షిగా జీవిస్తున్నాం ఇప్పుడు నేనెవరు ఆత్మభావంలో నిలకడ చెందాడు చెందేటప్పటికి ఈ జీవుడు ఏమైపోయాడు త్వదంశక ఆత్మభావంలో ఇది అంశ ఒక అనొక అంశ సూర్యుడు సహస్ర అందులో ఒక కిరణం ఒక జీవు కాబట్టి త్వదంశక బ్రహ్మబుద్ధ్యాసువాహం బ్రహ్మ ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయంలో సురీనిష్టలో సహజమైపోయాడు జీవన్ముక్తుడైపోయాడు ఈ దృష్టితో చూసాడు ఇప్పుడు త్వమేవాహం ఉన్నదంతా బ్రహ్మమే త్వమ్ము తత్తు రెండు ఇప్పుడు అక్కడ ఉన్నది అసి పదమే తత్ అనే రెండు దర్శనాలు పోయినాయి తద్దర్శనం యొక్క స్థితి కూడా పోయింది రెండవ అసి పదంలో నిలకడ చెందాడు ఇప్పుడు పరాన్ని తెలుసుకోవడానికి అధికారిత్వం వచ్చింది ఈ మూడు సీతారామాంజనేయని చివర్లో హనుమ తన స్వానుభవ సూత్రంగా సాధకులందరికీ సూటిగా చెప్పినటువంటి ఉపదేశం ఏమిటది జీవబుద్ధియాతు దేహబుద్ధియాతు తవదాసోహ ఆత్మబుద్ధియాతు త్వదంశక బ్రహ్మబుద్ధ్యాతో స్వమేవాహం ఇలా అనుకోమని మహానుభావుడైన వాడు నవమ బ్రహ్మ బోధించాడు అని అందుకని ఆ లక్షణం ఎవరికైతే సహజంగా ఉందో తురీయనిష్ఠుడై జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు తురీయాతీతాన్ని లక్షించాడు పరిపూర్ణాన్ని లక్షించాడు పూర్ణానుభవం ఉంది కాబట్టి పూర్ణ ఉంది కాబట్టి శూన్యం తెలిసింది పూర్ణం శూన్యం ఒకటే అని కూడా తెలిసింది శూన్య సర్వములు ఏకమైపోయింది ఇప్పుడేం జరిగింది సంకల్పం సంకల్పాతీతం శూన్యం శూన్యాతీతం కాలం కాలాతీతం అలా మండలత్రయాతీత పద్ధతిగా ఈ ఆరు దశలని దాటాడు ఉన్నది పరిపూర్ణం ముందుగా పరిపూర్ణమున్నది కనీ గుర్తు ఎందుకుండా గొప్ప సూచన సూటిగా చెప్పారు పరము పరాత్ పరం ఎట్లా అవుతుంది నిజానిగా మాట్లాడితే ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాలలో కూడా మర్మంగా చెప్పారు అంతేగాని విప్పి చెప్పలేదు కానీ ఈ కందార్థంలో విప్పి చెప్పారు ఎట్లా అంటే కణాలట అంటే బట బయలు దర్శించాలి దర్శించిన తర్వాత నేను స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారిని అభ్యర్థించాను విన్నపం చేశాను అయ్యా బయలు దర్శనం అయిందని తమరు రూఢి నిర్ణయం చేశారు తదుపరి ఏమిటి అన్న ఉన్నది ఉన్నట్లుండి బాయను విన్న కన్నది ఏడయ్యేయు గురుడు శిష్యుండే కమాయను గురు అలా ఉండవయ్యా అన్నారు ఉండవయ్యా అన్నారు ఉండబయ్యా అన్నవాడు ఇప్పుడు మరి ఏం చేయాలండి అన్న ఏం చేయడానికి ఉంది అక్కడ నువ్వు ఉంటే కదా చేయడానికి నువ్వు ఉన్నావు అన్నంతకాలం ఏదో చేయగలవు అది దేహబుద్ధితోటో లేక ఆత్మబుద్ధితోటో లేక బ్రహ్మభావంతో ఏదో ఒకటి ఏదో స్థాయిలో చేస్తూ ఉంటావు నువ్వు పోతే నువ్వు లేకుండా పోతే ఏదీ లేదు లేకపోతే కర్మక్రియలు ఎక్కడ ఉన్నాయి అవి లేవు కాబట్టి కర్తృరహితం సుమారు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు అయింది అలా ఉండవయ్యా అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అందరు నన్ను అడుగుతున్నారు ఏం చేస్తారండి మీరే మా శ్రీమతి గారు కూడా అడుగుతుంటారు నువ్వేం చేస్తున్నానో అసలు ఏమీ చేయట్లేదు నీకు ఎట్లాగో వచ్చే జన్మకాయం అంటూ ఉంటుంది మాటి మాటికి నన్ను బెదిరిస్తూ ఉంటుంది అన్నమాట ఏదన్నా చెప్పనివ్వండి అయితే నీకు వచ్చే జన్మకాయం అంటుంది అక్కడ అంశం ఏమిటంటే అంటకుండా ఉండాలి కదా క్షరుడు అక్షరుడు మధ్యలో అంటకుండా ఉండాలి అక్షరుడు పురుషోత్తముడు మధ్యలోనేమో అధిష్టానంగా ఉండాలి పురుషోత్తముడికి అవతలన్నామనుకోండి దాన్ని ఎగర తెలియదు అంత కాదు ఏ గుర్తు లేకుండా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఏ గుర్తు లేకుండా ఎగర కొట్టాలట క్షరుడనే గుర్తుండకూడదు అక్షరుడనే గుర్తుండకూడదు పురుషోత్తముడనే గుర్తు కూడా ఉండకుండా ఎగర ఇది సాధన ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధులచే విన్నది తెలియపరుతూ నీకు అందార్థం ఇక్కడ అప్లై అవుతుంది ఇక్కడ వినియోగపడుతుందన్నమాట ఇది ఏ సాధన నీకెందుకు పనికిరాదంటే అర్థం శరుడు అక్షరుడు పురుషోత్తముడు నిర్ణయం తెలిసి సహజమై పరమును లక్షించి బయలును దర్శించి బయలును దర్శించిన స్థితిలో బట్ట బయలు అవ్వాలి దానంతా అది ఏం చేయలేము అవ్వాలి అంటే దీనికే కాలేన విందతి అని ఒక సూత్రం ఉంది భగవద్గీతలో కూడా చాలా చోట్లొస్తుంది వేదాంతంలో కాలేన విందతి అంటే ఒక కాలం వస్తే అవుతుందిలే అంటాడు నిజానికి ఒక కాలం వస్తే అవుతుందిలే అనేది వాచ్య అర్థం తప్పది అలా కాదు కాలేన విందతి అంటే ఒక కాలం వస్తే అవకాదు కాలాన్ని దాటితే అవుతుంది కాలాన్ని దాటాలి అంటే మరి అటువంటి స్థితి కూడా ఉండాలి కదా అలా జాగ్రత్తగా కనుక ఉంటే సాధన కానీ సాధన చెయ్యాలట ఏమిటదిట అంటే ఏ గుర్తు లేకుండా ఎగర చెమ్మటం రావాలి ఎగర కొట్టడం రావాలి రహితపరచడం ఎగర కొట్టడం అంటే రహితపరచడం సాంతం కిందకు దిగి రావాలి అక్కడి నుంచి సాంతం కిందకు దిగొచ్చి మళ్ళా స్వయంగా ఎక్కడా ఏ గుర్తు మిగలకుండా గుర్తే ఎరుక బాగా ఏ గుర్తు చెప్పినా ఎరుకే అవన్నీ ఎగరగొట్టేటటువంటి పనిని చేయాలి లేనరుక పద్ధతిగా ఇవన్నీ లేనివి ఇవన్నీ లేనివి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని ప్రయాణం చేశాడు ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అంటూ ఎగర అలా ఎగర కొట్టగలిగితే ఎగర ముందుగా పరిపూర్ణమున్నది కానీ గుర్తు ఎందుకుండా దాన్నెగర కొట్టితే చాలు అని తెలుసుకొను మీ నీకి ఎలా పని లేదు అలా జాగ్రత్తగా వీటిని ఎగరగొట్టే పనిలో ఉన్నవాడికి వాటికంటే ముందు పనుల గురించి అడిగామనుకోండి ఏమండి ఈయన ఏ వ్రతం చేయడం ఏమండి ఈయన ఏ దీక్ష పట్టడం లేదు ఈయన ఏ స్నానం తీర్థంభ్రాంతి లేదు క్షేత్రభ్రాంతి లేదు ప్రసాదభ్రాంతి లేదు ఇలా ఇవి లేదు అవి లేదు ఇవన్నీ లేవంటాడేమిటండి వీడంతా ఏమిటి లేదు లేదంటాడని ఏం ఏం చెప్పినా లేదంటాడేమిటి వీడంటారు ఎవరంటే మా అమ్మగారు అనేవారు ఎప్పుడు విషయం ఏది తొంభై ఆరు విషయం వారి గురువుగారు ఒకరున్నారు చింతలపూడి ఆశ్రమానికి సంబంధించిన వారు లంబిక శివయోగ సిద్ధులు మహానుభావులు వారి కడకు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏమండి వీడికి ఏం చెప్పినా వీడు లేదంటూ ఉంటాడు ఏం చెప్పండి అన్నీ లేదంటాడు ఇదేమిటో నాకైతే అర్థం కావట్లేదు అదేమిటి రా అంటే అచలం అంటాడు ఈ అచలం ఏమిటో వాళ్ళు ఏదేమిటో నాకైతే అర్థం కావట్లేదు కొద్దిగా మీరు ఏమైనా చెప్పండి అని తీసుకెళ్ళేవారు వారి మహానుభావాలు వెంటనే అనుగ్రహించారు వారి అనుగ్రహం వలన ఏ సంఘర్షణ లేకుండా సమసిపోయింది లేకపోతే చాలా ఇబ్బందులు అచలమా అచలమన్న వారికి ఏం చెప్తాం అన్నారు అని పైనుంచి చూశారు చూసి ఉపదే సగుణాని సగుణాన్ని తక్కువగా చూడకు అన్నారు అనుగ్రహం ఒక వందనంతో వారి అనుగ్రహం పూర్తయిపోయింది లంబికాశవయోగ సిద్ధులు అక్షర సత్యంగా పలుకుతాయి వృధా ఆలాపనలు కానీ మాట్లాడాలి ఉండవు అలాంటి వారు లంబికాశివయోగ సిద్ధులు అలా వారి ఆశీర్వచనం దేశికేంద్రుల యొక్క కృప ఈ జన్మకిది చాలు ఈ జన్మకిది చాలు అంటాడు అన్నమయ్య అలాంటి లక్షణం అన్నమాట అలా జాగ్రత్తగా సాధువులను ఆశ్రయించి గృహస్థు జీవించాలి ఎప్పుడు ఏ గనక ఆశ్రయించకుండా గృహస్థు గనక జీవిస్తే తప్పక చిక్కుల మారి అయినటువంటి మాయ వలలో పడక తప్పదు నకనీ సర్వోకరణ్యాయ సాధు మంగళం హరిభ్యో నమీ ఓర్ణమదోణమిదం ఓం కూర్ణముద్య Om nasya ornavadaya om namevavishya te sahana bhavatu sahano donatu sahaveedyam కరవహ తేజస్సువధితమస్సు విద్విషావహై ఓ శి శా గురు నిజగరు పరమగరు పరమిష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమీ గురుభ్యో నమో